మాధ్యమంతా సివియర్ అక్యూట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ కరోనా వైరస్ టూ ద్వారా వ్యాపించే కోవిడ్ నైన్టీన్తో తల్లడిల్లుతోంది పోరాడుతూనే ఉంది ఇంటి పట్టునే ఉన్న మా చిన్నారులను యువతను వారి కుటుంబాలను అలరించేందుకు వారికి స్వాంతన చేకూర్చేందుకు స్కూల్ రేడియో ఓ చిన్న ప్రయత్నం చేస్తోంది చెప్పాలని ఉంది శీర్షిక ద్వారా స్కూల్ రేడియో చెప్పని ఉంది శీర్షికణ పలు రంగాలకు చెందిన ప్రముఖులను పరిచయం చేసేందుకు మీ ముందుకు వస్తోంది స్కూల్ రేడియో వేదికగా తమ మనస్సుకు నచ్చిన అంశాలను మీతో మాతో మనందరితో పంచుకోవడానికి వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు భాగం పంచుకోనున్నారు ఈ కార్యక్రమం ద్వారా రచయితలు సామాజిక వేత్తలు విద్యావేత్తలు కథకులు చిత్రకారులు వైద్యులు పారిశ్రామికవేత్తలు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలందరూ స్కూల్ రేడియో వేదికగా మీ ముందుకి రాబోతున్నారు వీళ్లంతా తమ కథలు అనుభవాన్ని విజ్ఞానాన్ని స్కూల్ రేడియో శ్రోతలతో పంచుకోనున్నారు స్కూల్ రేడియో వాళ్ళందరికీ స్వాగతం పలుకుతోంది మేం అడిగిన వెంటనే ఈ కార్యక్రమంలో భాగమయ్యి తమ అనుభవాలను పంచుకున్న అందరికీ స్కూల్ రేడియో ధన్యవాదాలు అర్పిస్తోంది మరి మీరు ఈ కార్యక్రమంలో పాల్గొనాలనుకుంటున్నారా మీ కుటుంబం అంతా స్కూల్ రేడియో కార్యక్రమంలో పాల్గొనవచ్చు చెప్పాలని ఉంది కార్యక్రమంలో పాల్గొనాలి అనుకునే వారందరూ డబ్ల్యూడబ్ల్యూ డబ్ల్యూ డాట్ సందర్శించి అక్కడ ఉన్న కాంటాక్ట్ ఫామ్ నింపి మాకు పంపినట్టయితే మిమ్మల్ని మేము సంప్రదిస్తాం మీరు చెప్పాలని ఉంది శీర్షికలో భాగం కావచ్చు స్కూల్ రేడియో చెప్పాలని ఉంది శీర్షిక ద్వారా ముందుగా ఓ విశిష్ట వ్యక్తిని మీ అందరికీ పరిచయం చేయబోతున్నాం ఈ కార్యక్రమంతో మనల్ని కట్టిపడేసేందుకు వస్తున్న ఆ మానవికి స్వాగతం పలుకుదాం ఆమే ఓ ప్రముఖ రచయిత ఇంటర్నేషనల్ హ్యూమనిస్ట్ అండ్ ఎథికల్ యూనియన్ ఆహ్వానంపై రెండు వేల ఐదో సంవత్సరంలో ప్యారిస్లో నిర్వహించిన మహాసభలకు వక్తగా హాజరయ్యారు ఆ సభలలో భారతీయ మహిళల స్థితిగతుల గురించి తన అనుభవాలను పంచుకున్నారు దక్షిణాసియా మహిళా రచయితల సమావేశానికి ఆహ్వానితురాలిగా హాజరయ్యారు రెండో తరానికి చెందిన హేతువాది మానవతావాది ఆమే ప్రకృతి పిల్లలు పర్యావరణం అంటే అమితమైన ప్రేమ పిల్లల కోసం పెద్దల కోసం మనందరి కోసం బోల్డ్ కథలు నవలలు నాన్ ఫిక్షన్ను సృష్టించిన సృష్టికర్త అంతేనా అతి చిన్న వయసులోనే ప్రపంచ స్థాయిలో గుర్తింపును సంపాదించుకున్న రచయిత ఐదు నవలలు నాలుగు కథా సంపుటాలు పిల్లలు రాసిన కథా సంపుటాలకు ఎడిటర్గా బాధ్యతలు నిర్వర్తించారు ఆమె అంతేకాకుండా ఐదు నాన్ ఫిక్షన్ రచనలు చేశారు ఆమె రాసిన రేగడి విత్తులు నవల ప్రపంచ స్థాయిలోనే తెలుగు సాహిత్యాన్ని ఉన్నత స్థానంలో నిలబెట్టింది ఇది ఆమె రాసిన రెండో నవల కావడం విశేషం ఆమె రాసిన రెండో నవలతోనే ప్రపంచ సాహిత్య చరిత్రలో తెలుగు సాహిత్యంలో ప్రపంచ స్థాయిలోనే ప్రకంపనలు సృష్టించింది పంతొమ్మిది వందల నిర్వహించిన నవలల పోటీల్లో బహుమతి పొందింది ఆమె రచించిన రేగడి విత్తులు ఈ నవలలో రైతులు పడే కష్టాలు కన్నీళ్ళు వాళ్ల శ్రమ వాళ్లకి భూమితో నీటితో ఈ వనరులతో ఉన్న సంబంధాన్ని విజ్ఞానాన్ని వారి ముందు చూపును పర్యావరణంతో వారికున్న అనుబంధాన్ని ఒడిసిపట్టి అక్షరాల మాలగా ఎంతో హృదయంగా రైతు జీవితాలను కళ్లకు కట్టింది ఆమె పత్తి రైతుల బాధను తెలిపింది ఆమె తండ్రి ప్రముఖ హేతువాది కోటపాటి మురహరిరావు ఆమేవో ఓ విద్యావేత్త కూడా బిఏఎంఏలలో తను బంగారు పథకాలను సాధించారు ట్రినిటీ కాలేజ్ లండన్ ఈఎస్ఓఎల్ శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు పిల్లలకు గత రెండు దశాబ్దాలుగా రైటింగ్ వర్క్షాప్స్ నిర్వహిస్తున్నారు ఉపాధ్యాయ శిక్షణలు చదువు నేర్పడంలో ఎలాంటి మెలకువలు పాటించాలో తెలుపుతూ పలు శిక్షణ దీపకలు రచించారు ఆమె ఇంగ్లీష్ భాషా సాహిత్యం బోధనా పద్ధతులపై ఉపాధ్యాయులకు శిక్షణ అందించారు ప్రభవ ప్రీ స్కూల్ని నిర్వహించి నెల్లూరులోని చిన్నారుల జీవితాలలో వెలుగును సంతోషాన్ని నింపారు ఆయా కుటుంబాలకు చేరువయ్యారు ఆసుపత్రి నిర్వాహకురాలు కూడా దశాబ్దాల పాటు నెల్లూరులో సిమ్స్ ఆసుపత్రిని చిన్నారుల కోసం ఎంతో బాధ్యతగా నిర్వహించారు ప్రస్తుతం ఇలువాసి పేరుతో ఈ కోవిడ్ నైన్టీన్తో ఇళ్ళకే పరిమితమైన చిన్నారులను తన రచనల ద్వారా అలరిస్తున్నారు ఆమె మరెవరో కాదండోయ్ చంద్రలత తను రచించిన తొలి తెలుగు నవల వర్ధని రేగడి విత్తులు దృశ్యాదృశ్యం ఇదం శరీరం మడత పేజీ చేపలెగరావచ్చు వివరణం వచ్చే దారెటు నేను నాన్న నౌత వంటి పలు పుస్తకాలను రచించారు చంద్రులత పలు జాతీయ అంతర్జాతీయ సాహితీ సమావేశాలకు ఆహ్వానితురాలిగా హాజరయ్యారు పలు రకాల సంస్థల నుంచి సాహిత్య పురస్కారాలు అందుకున్నారు ఆమెకు ప్రైమరీ విద్య ఉన్నత పాఠశాల విద్య ఇంగ్లీష్ బోధన పర్యావరణం తరగతి గదుల నిర్వహణ రచనలు ఉపాధ్యాయులకు శిక్షణ వంటి అంశాలు తనకెంతో ప్రీతిపాత్రమైనవన్నారు స్కూల్ రేడియో శ్రోతలతో తన మనస్సులోని మాటలు ఈ కోవిడ్ కాలంలో చంద్రలత చిన్నారులను కుటుంబాలను అలరించడానికి తన టాక్తో మన ముందుకి వస్తున్నారు అంతేకాకుండా ఈ క్వారంటైన్ సమయంలో తను మనందరికీ సలహాలు సూచనలు చేయబోతున్నారు ముందుగా తనకు స్కూల్ రేడియో తరఫున స్వాగతం పలుకుతూ చెప్పాలని ఉంది శీర్షిక ద్వారా మన ముందుకొచ్చారు చంద్రలత ఈ చంద్రలత టాక్ను వినాల్సిందిగా కోరుతున్నా అవి కాలాలలోకి ఎలా అద్భుతమైన కాలాలు అవి కాలంలోకి నికృష్టమైన కాలాలు ఇట్ వాజ్ ద బెస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇట్ వాస్ ద వర్స్ట్ ఆఫ్ ద టైమ్స్ అంటారు చార్ల్స్ డిక్కన్స్ తన టేల్ ఆఫ్ టూ సిటీస్ అనే నవల ప్రారంభంలో ఈ నవల కలరా మహమ్మారి బారిన పడిన యూరోపియన్ దేశాల నేపథ్యంలో లండన్ ప్యారిస్ రెండు మహానగరాల నేపథ్యంలో రచించబడిన పుస్తకం ఇది పద్దెనిమిది వందల రచించారు మహమ్మారి కాలాలకు అతీతంగా బహుశా ఒకే రకమైనటువంటి సామాజిక ఆర్థిక రాజకీయ సంక్షోభాలని సృష్టించి ఇది ఒక రోగి రోగంలానో ఒక కాకుండా ఇది మానవ విలువలన్నిటిని పునర్నిర్మించే ఒక సందర్భాన్ని ఇస్తుంది మనందరం ఇప్పుడు అలాంటి ఒక సందర్భంలో ఉండడం ఈరోజు విషాదం ఇవి కాలాల్లో కెల్లా నికృష్టమైన కాలాలు కావచ్చు ఎందుకంటే ఇంటి పట్టునే ఉండి మనం ఒక తెలియని ఆ ఉద్వేగంతో నిశ్శబ్దంతో అశాంతితో కొంచెం కోపంతో కూడా ఉన్న రోజులు ఇవి సందర్భంలో మనిషికి మనిషి తోడు మనిషికి మాట మనిషి మాటకి తోడు ఇటువంటి ఒక సానుకూల వాతావరణాన్ని అవకాశాన్ని కల్పించిన మీ స్కూల్ రేడియోకి శుభాకాంక్షలు తెలుపుతూ ఎంతో సంతోషంగా ఎక్కడ పాట ఎక్కడున్నవాళ్ళం అక్కడ ఉండి ఇంటి పట్టునే ఒకరినొకరం పలకరించుకుని మనిషికి మనిషికి తోడు మన మాటకి మాట తోడని మరొకసారి చెప్పుకోవడానికి అవకాశం ఈ చెప్పాలనుంది శీర్షిక కల్పించింది అందుకు మీ అందరికీ శుభాకాంక్షలు మన అందరికీ శుభాకాంక్షలు నేను కృష్ణ తుంగభద్ర మా మధ్యలో ఉన్నటువంటి నడిగడ్డ ప్రాంతం నుంచి వచ్చిన ఒక మామూలు పల్లెటూరు అమ్మాయిని మా నాన్నగారు ఉన్నత విద్యావంతులు వారు మద్రాసు లాయలో కాలేజ్లో గ్రాడ్యుయేషన్ చేసి ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్న వ్యక్తి వారు రైతు కుటుంబానికి చెందిన వారు కనుక వ్యవసాయం ఇష్టం కలిగి వారి ఉద్యోగాన్ని వదిలేసి వ్యవసాయం వైపు మళ్ళారు అవి సరిగ్గా విశ్వవిద్యాలయాల నుంచి వ్యవసాయం పల్లెటూళ్ళలోకి వస్తున్న రోజులు అప్పటి వరకు పంటలు సాంప్రదాయ వ్యవసాయాన్ని కుటుంబ సాగుతున్నటువంటి వ్యవసాయ పద్ధతుల్ని ఒక కొత్త మలుపు తిరిగాయి ఇది ప్రపంచవ్యాప్తంగా వచ్చిన మార్పు మొదట గోధుమ పంటతో మొదలయ్యి దాన్ని హరిత విప్లవం పేరిట ప్రతి ఒక్క చోటికి ఇవి చేరుతున్న రోజులు విశ్వవిద్యాలయని శాస్త్రవేత్తల పరిశోధనలకు మా నాన్నగారి లాంటి చదువుకున్న యువ రైతులు అంది ఆ విధంగా పొలాలన్నీ కూడా విశ్వవిద్యాలయాల ప్రయోగశాలలు అయ్యాయి వీరంతా కూడా ప్రయోగశీలు ఈ రైతులందరినీ ప్రగతిశీల రైతులుగా మనం అనుకుంటాం ఈ హరిత విప్లవ మంచి చెడు బాగోగులు అన్ని కూడా వ్యవసాయ రంగం మీద అనూహ్యమైన మార్పులు తీసుకొచ్చాయి ఎందుకంటే అవి రెండు ప్రపంచ యుద్ధాల తర్వాత వచ్చిన ఆర్థిక సంక్షోభంలో అన్నం చాలా ముఖ్యమైన విషయమైంది ఆహార పంటల్లో వచ్చినటువంటి మార్పు వ్యాపార పంటల్లో వచ్చినటువంటి మార్పు దేశ అన్న వారి యొక్క ఆహార కొరతను తీర్చిన ఒకవైపు అయితే మరొక ఆర్థికంగా పరిపుష్టం చేసింది ఈ ప్రపంచ చరిత్రలో వ్యవసాయ చరిత్రలో అందులోనూ ఒక ముఖ్యమైన ఘట్టమైనటువంటి హరిత విప్లవం అన్ని మంచి విషయాలే లేవు ఇది ముఖ్యంగా బలంగా కుదిపివేసింది వ్యవసాయ సంస్కృతిని రెండోది వ్యవసాయ కుటుంబాల్లో వచ్చినటువంటి అనేక మార్పులని వారి నైతిక విలువల్లో సాంస్కృతిక విలువల్లో సామాజిక విలువల్లో రాజకీయంగాను ఆర్థికంగాను ఎటువంటి మార్పులు వచ్చాయి ఆ మార్పులన్నిటికీ ఒక చిన్న ఉదాహరణలుగా అక్కడ పుట్టి పెరిగిన నేను నా వీటన్నిటిని ప్రోధి చేసుకుంటూ రాసినటువంటి రేగడ విత్తులు అందరికీ చిరపరిచితమైన వల ఇప్పుడు రేగడ విత్తుల చంద్రలతగా పేరు మారింది అనంటే అందుకు చమత్కారం ఏమీ లేదు అది మా నడిగడ్లో పుట్టి పెరిగిన ఒక పల్లెటూరు అమ్మాయిని కావడమే మా ఉన్నత విద్యావంతులు కావడం చేత బౌద్ధం సాహిత్యం సామాజిక కార్యక్రమాల పట్ల వారికి ఉన్నటువంటి అమితమైన ఆసక్తి వారికి చేదోడు వాదోడుగా మా అమ్మ నాన్నగారు చదివిన ప్రతి పుస్తకం చదివింది ప్రతి ఒక్క వ్యక్తికి ఆవిడ ఆతిథేయిగా ఉంది అందుకని మా ఇల్లు కూడా అటు వ్యవసాయ రంగానికి చెందిన శాస్త్రవేత్తలు ఇటు సాహిత్య రంగానికి చెందినవారు ఇక బాగుతము పరిశోధన ఇలాంటి అనేక అంశాలకు మా ఒక సహజంగా వచ్చిపోయేటువంటి ఒక ప్లేస్ అయిపోయింది రిమీటింగ్ ప్లేస్ లాగా అనుకోవాలి నాన్నగారు వ్యాపార రీత్యా వ్యవహార రీత్యా ప్రయాణాలు చేస్తూ ఉండేవారు వారి ఇంటికి తిరిగి వస్తూ తన బ్యాగ్లో పుస్తకాలు తీసుకొచ్చేవారు అవి కొన్ని తను చదువుకోవడానికి చాలా పుస్తకాలు పిల్లలందరం చదువుకోవడానికి పిల్లలందరం అంటే అది ఉమ్మడి కుటుంబం ఇరవై మూడు ఇరవై వయసు నుంచి మూడేళ్ల వయసు వరకున్న పిల్లలందరూ ఒకే దగ్గర జట్టుగా పెరిగేవాళ్ళు నేను నా చదువు మొదట మొదలుపెట్టింది మా పల్లెటూరులోని వీధిపడిలో శషే పంతులు గారు పిల్లలకి కాస్త మాటల మాట తీరు రాగానే అందరం అక్కడికి వెళ్ళేవాళ్ళు వయసుతో సంబంధం లేదు వారికి నేర్చుకునే పద్ధతిని బట్టి ఆయన పద్యాలు పాటలు అక్షరాలు లెక్కలు ఎక్కాలు ఇవన్నీ కూడా కంటతో పట్టించి పలక మీద రాయిస్తూ మొదలుపెట్టేవారు ఆ విధంగా అక్షరాల ఇసుక మీద స్త్రీ రాసి ఓనమాలు మొదలుపెట్టి నా చదువు మొదలైంది దాన్ని ఇప్పుడు నేను ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ మీద వర్క్ చేస్తున్నప్పుడు ఆనాటి ఆ తొలినాటి గురువులు ప్రయత్నాలు తలుచుకుంటే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది అది సరిగ్గా ఒక వీధిబడి మోడల్లోనే ఉన్నట్టుగా ఉంటుంది ఓపెన్ ఎడ్యుకేషన్ స్కూల్ వితౌట్ బాల్స్ అనే పద్ధతి కూడా ఇక ప్రాథమిక విద్యకి వచ్చేసరికి మా అమ్మ కాస్త గట్టిగా పట్టుబట్టి ఒక ప్రాథమిక విద్య దొరికే అంటే లభ్యమైనటువంటి చోటికి మనం వెళ్ళాల్సిందే ఈ మారుమూల పల్లెటూరులో ఉంటే పిల్లలకి చదువు అవ్వదు అని ఆవిడ బలంగా పట్టుబట్టింది దాంతో ఇంతమంది మీ అన్ని వయసులో పిల్లల అన్ని రకాల చదువుల్లోకి అవసరాలకు తగ్గట్టుగా మేము పాలమూరికి చదువు కోసమని వెళ్ళాం అక్కడ తిరుమల మున్సిపల్ పాఠశాలలో మేము చేరాం నేను ఒకటో తరగతిలో నాలుగేళ్ళ వయసులో తెలుగు మీడియం మా చెల్లెలు మన ఇంకా బడికి రాలేదా మా బడిలో రెండే రెండు పొన్నాయి పూల ఒకటి ఒకటో తరగతికి ఒకటి రెండో తరగతికి మూడో తరగతికి వచ్చిన తర్వాతే గది రేకులతో ఉండేది రెండో గది హెడ్ మాస్టర్ గారికి అక్కడే ఒక మైక్ అవన్నీ ఉండేవి ఇది చాలా చిన్న వడి సో వర్షం పడితే చాలు మాకు గదిలో కూర్చునే అవకాశం ఉండేది ఆ చుట్టూ తుమ్ము చెట్లతో కంచెలాగా ఉండేది అంటే ఒకరు పాఠాలు అక్కడ వలవేస్తుంటే ఇంకొకరు వినిపడేది ఎంతో హాయిగా చెట్టు కింద కూర్చొని వలపెట్టిన ఆ బడి మూడో తరగతికి వచ్చేసరికి పాలమూరులో ఆ శ్రీమతి దుర్గాభవాని భక్తోత్సలం గారు ఒక ప్రత్యేక ఆలోచన విధానాలతో ఆవిడ భారతీయ విద్యా నికేతన్ అనే ఒక బడి మొదలు పెట్టారు మూడవ తరగతిలో ఒకసారి నాన్నగారు ఏదో వ్యాపారం కోసం వెళ్ళినప్పుడు మమ్మల్ని అందరినీ తీసుకెళ్లి అక్కడ బడిలో చేర్పించేశారు ఆ చేర్పించిన వారు మా బంధువులు ఆ తర్వాత మా బావగారు అయ్యారు వారు మమ్మల్ని ఇంగ్లీష్ మీడియంలో చేర్పించారు అప్పటికే నాన్నగారు మాతృభాష మీద పనిచేస్తూ ఉన్నారు అప్పటికే మాతృభాష పరిరక్షణ ఆ తెలుగు మీడియంలో చదవాల్సిన ఆవశ్యకత గురించి వారికి స్పష్టమైన అవగాహన ఉంది వారు గట్టిగా కోపడి మళ్ళీ మమ్మల్ని తెలుగు మీడియంలోకి మార్చారు నేను మూడవ తరగతి తెలుగు మీడియం కొనసాగించాను కానీ మా చెల్లెలు ఎల్కేజీ తెలుగు మీడియంలో ఉండాల్సి వచ్చింది ఆ విధంగా ఏడాది చిన్నదైనా ఆవిడ నాలుగేళ్ళు తక్కువగా చదువులోకి వచ్చిందనమాట అలా ఒకసారి పదవ తరగతి వరకు భారతీయ విద్యానికేతల్లో తెలుగు మీడియం చదువు మాతృభాష ఉద్యమంలో ఉన్నటువంటి నాన్నగారికి ఇంకొక బలమైన ఇది తెలుగుతో పాటు ఎన్ని భాషలు వీలైతే అన్ని భాషలు చదువుకునే ప్రయత్నం చేయాలని అందుకని ప్రత్యేకంగా ఇంగ్లీష్ మీద శ్రద్ధ వహించాం అందుకు శ్రీ వీర వసంతచారి సారు అంటే బడిలో పాఠాలే కాకుండా అదనంగా ఇంగ్లీష్ పాఠాలు కూడా అంటే రోజు సాయంత్రం ఒకగా సేపు సెలవుల్లో ఆ వీలున్నప్పుడల్లా ఇంగ్లీష్ లో ఆ పాఠాలకు సంబంధం లేని పద్యాలు చెప్పడం లేదా ఒక పోయిటరీ చెప్పడం లేదా ఒక స్టోరీస్ చెప్పడం పిల్లల పుస్తకాలు చెప్పడం ఇలాంటివన్నీ వీటికి అవసరమైనటువంటి పిల్లల పుస్తకాలన్నీ కూడా నాన్నగారు తీసుకొచ్చి పిల్లల పుస్తకాల గురించి కొంచెం చెప్పుకోవాలి నాన్నగారేమో అచ్చైన పుస్తకాలు తెస్తే అమ్మా అప్పుడప్పుడు పలకరించే పత్రికలు అని తెప్పించేది ఆవిడ వనితకు అభిమాని వనితతో పాటుగా బాలజ్యోతి బుజ్జాయి చందమామ బొమ్మరిల్లు ఇలాంటి చాలా పత్రికలు వచ్చాయి ఇవన్నీ మా ఇంటికి మాత్రమే వచ్చాయి కాదు మా వీధిలో ఉన్న వాళ్లలో మేము గేర్ అనేవాళ్ళము మా గేర్లో ఉన్నటువంటి ఒక్కొక్కరింటికి ఒక్కొక్క పత్రిక సబ్స్క్రైబ్ చేసి ఉండేవారు సో ఒకరింట్లో బుజ్జాయి ఉంటే ఇంకొకరింట్లో బొమ్మరిల్లు ఉండేది మరొకరింట్లోకి బాలజ్యోతి వస్తే ఇంకొకరింట్లో చందమాం ఉండేది ఒకరింట్లో చదివేసి ఇంకొకరు పంచుకోవడం ఆ కథలు పంచుకోవడంలోనే ఆ వీధంతా కూడా ఒకరితో ఒకరికి మంచి స్నేహం పెట్టుకోవాల్సినటువంటి ఒక ముఖ్య అవసరం కూడా ఆనాటి పత్రికల పత్రిక పఠనం ఇచ్చిందని చెప్పాలి ఈ పత్రికల వల్ల ఆనాటి కాంటెంపరీ ఆలోచనలు కథలు అవన్నీ కూడా వస్తూ ఉంటాయి పుస్తకాలు బాల సాహిత్యం విపరీతంగా తీసుకొచ్చేవారు నాన్నగారు వాటిట్లో అవన్నీ తెలుగులో అవే మోస్ట్ ఆఫ్ ద వాటిలో రష్యన్ సాహిత్యం ముఖ్యంగా పాపులర్ సైన్స్ పుస్తకాలు ఎక్కువగా ఉండే ఈ చిన్న చిన్న పుస్తకాలే కాకుండా నేను నాలుగు ఐదు తరగతిలో చదివిన బాగా నన్ను ప్రభావితం చేసిన పుస్తకం అంటే నండూరి రామ్మోహన్ రావు గారి విశ్వరూపం అది చాలా పెద్ద పుస్తకం మొట్టమొదటిసారిగా విశ్వం గురించి తెలిసిన తెలుసుకున్నటువంటి ఒక అద్భుతమైన పుస్తకం ఆ చదివినప్పుడే నాకు అనిపించింది ఈ మానవ జీవితం ఎంతుంటుంది నెప్ట్యూన్ లేదా ప్లూటో ఒక్కసారి సూర్యుడి చుట్టూ తిరిగినంత కాదు కదా అప్పుడు అంటే నా వయసు చాలా చిన్నదే నేను నాలుగో తరగతి ఐదో తరగతి అయితే తెలుగు బాగా చదవడం కాబట్టి అంత పెద్ద పుస్తకం చదివేయగలిగాను మొట్టమొదట బాగా ప్రభావితం చేసిన పుస్తకం అంటే ఈశ్వరం ఇక తర్వాత విపరీతంగా వచ్చేటువంటి రష్యన్ సాహిత్యం చక్కటి బొమ్మలు వేసేవాళ్ళు బొమ్మలు కానీ వాతావరణానికి కానీ మాకు కానీ ఎటువంటి పొంతం లేదు ఎందుకంటే దాంట్లో అమ్మలు జుట్టు కత్తిరించుకునే వాళ్ళు గౌన్లు వేసుకునే వాళ్ళు అలాగే విమానాలు నడిపేవాళ్ళు జిమ్నాస్టిక్స్ చేసేవాళ్ళు అంతరిక్షాలకు వెళ్ళేవాళ్ళు సైంటిస్టులు ఉండేవాళ్ళు ఎప్పుడూ మా పోల్ చూసుకోలేదు కానీ అది తెలియని గొప్ప చూపిందని మాత్రం చెప్పచ్చు ఎందుకంటే వాళ్ళు చాలా కాన్ఫిడెంట్గా ఉండేవాళ్ళు విశ్వాసంతో మాట్లాడేవాళ్ళు ఇంకా ఆ అందమైనటువంటి బొమ్మల్లో నేపథ్యాలు కూడా చాలా బాగుంటాయి మేము వేసంకాలం సెలవులకు వెళ్ళినప్పుడు మా నడిగడ్డ అంతా కూడా నల్లరేకుడి ప్రాంతం వానాకాలం వచ్చిందంటేనేమో వురద కాలు ఎత్తి పెడుతూ ఉంటే దాంతో పాటు ఒక పెద్ద మట్టిగా పెళ్ళలు మా కాళ్ళతో పాటు వచ్చేవి అదే ఎండాకాలం అయితే అదే నల్ల నల్లరేకుడి నల్లరాళ్ల ముక్కల్లాగా అసలు కాలు పెట్టేదానికి వీలు కానంత విధంగా నెర్రెలు ఉండేది కాలువలు ఆగిపోయేవి ఎండాకాలం అలాంటి అప్పుడు పిల్లలకి వేరే వ్యాపకం ఏం ఈ చదివిన పుస్తకాలనే పదే పదే చదవడం ఆ చదివిన పుస్తకాల్లోని ఈ కథను ఆ కథను కలిపేసి కొత్త కథలుగా చెప్పుకోవడం ఇంకా ప్రతి శనివారం ఆదివారం వచ్చేటువంటి బాలానందం వినడం సో ఆకాశవాణి బాలానందం ఎలాంటి అవకాశాన్ని మా కల్పించిందో నేను మాటల్లో చెప్పలేను ఇలా దానిలోని పాటలు చిన్న చిన్న నాటకాలు అలాగే కథలు ఇవన్నీ కూడా ఒక ఇమాజినేషన్ అంటే చూడకుండానే అటువంటి అవన్నీ ఊహించుకోవడం అందువల్ల రేడియో చాలా ముఖ్యమైన పాత్ర వహిస్తుంది సృజనాత్మకతని నేను భావిస్తాను అందుకే మళ్ళీ స్కూల్ రేడియో ద్వారా ఇలా వింటున్నప్పుడు ఆ పలుకుతున్న గొంతు యొక్క వెనక ఒక చక్కటి దాని చుట్టూ ఒక ఇమాజినేషన్ ఒక స్టోరీ చెప్తున్నప్పుడు ఒక తినప్పుడు ఆ అవకాశాన్ని మాకు ఇచ్చేది అలాగే శ్రద్ధగా విండం కాబట్టి ఎంతగా గుర్తు తెచ్చుకున్నా ఎంత సింపుల్గా ఎంత సామాన్యంగా ఉన్నటువంటి ఉన్నా కూడా ఆ ఎండల్ కానీ లేకపోతే ఇప్పుడు ఈ గుగుల్ జనరేషన్ లేదా కిండిల్ జనరేషన్ ఊహించలేనటువంటి సామాన్యమైన జీవితాలవన్నీ పల్లెల్లో పొలాల మధ్యలో చిన్న చిన్న ఊళ్ళల్లో ఉంటూ ఎనభై వరకు కనీసం కరెంట్ లేనటువంటి ఒక ఊళ్ళో మా చదువుల కోసం మళ్ళీ దగ్గరలో ఉన్నటువంటి పట్టణానికి వస్తూ అది కూడా ఒక చిన్న పట్టణం దానిలోనే ఆ చిన్న ప్రపంచంలో ఒక ప్రపంచమంతా ఆవిష్కరించబడిందంటే అందుకు ధన్యవాదాలు చెప్పుకోవాల్సింది బాల సాహిత్యానికి ఆనాటి పత్రికలకు అలాగే ఆకాశవాణికి అందుకే మళ్ళీ ఇలా స్కూల్ డేడియాలో మిమ్మల్ని అందరితో పలకరించడం నాకు ఎంత సంతోషంగా ఉందో నేను చెప్పలేను ప్రభవ ప్రస్తుతం ఏం చేస్తున్నదని అడిగారు మీరు ప్రభవ తరపున ప్రస్తుతం పిల్లల కోసం పుస్తకాలు ప్రచారించే క్రమంలో ఉన్నాం ఈరో ఈ ఇంటి పట్టునే ఉండాల్సిన వచ్చిన రోజుల్లో పిల్లలు వారి వారి ఇల్లువద్దే ఉండి బొమ్మలు గీస్తున్నారు వాటిని రంగులు నింపుతున్నారు వారు ఇప్పుడున్నటువంటి అనేక ఎలక్ట్రానిక్ డివైసెస్ వల్ల అంటే ఫో ఫోన్స్లోను లేదా స్కానర్స్లోను నాకు పంపిస్తూ ఉన్నారు మేము మాట్లాడుకుంటూ ఉన్నాం సో ఒక ఎవరిళ్లల్లో వాళ్ళు ఉండి ఒక బృందంగా ప్రస్తుతం పిల్లల పుస్తకాలు తీసుకొచ్చే క్రమంలో ఉన్నాం ఇవన్నీ అడ్డంకులన్నీ తొలగిపోతే పుస్తకాలు త్వరలోనే రావచ్చు అలాగే ఈ ఇలాంటి పరిస్థితి అనూహ్యమైంది ఈ అనూహ్యమైన పరిస్థితిలో ప్రస్తుతం మనందరం ఒక విపత్కరమైన పరిస్థితుల్లో ఒక విచిత్రమైన పరిస్థితుల్లో చిక్కుకుని ఉన్నాం పెద్దలు మేము అభద్రతతో అధైర్యంతో అశాంతితో విక్కుబిక్కుమంటూ విపరీతమైన ఆగ్రహంలో ఉన్నాం ఎందుకు కోపం వస్తుందో ఎవరి మీద కోపం వస్తుందో మనకి తెలియడం లేదు రాబోయే కొద్ది రోజుల్లో ఈనాటి విశ్వవ్యాప్త అనుభవాల దృష్ట్యా మన జీవితాలు సమూలంగా మారబోతున్నాయి మనము మన పిల్లలు ఎంతో ఇష్టమైన వారిని కోల్పోబోతున్నాం ఈ అవగాహనతోనే జీవితం పట్ల నమ్మకాన్ని ప్రేమను బలపరుచుకోవాలన్న సానుకూల దృక్పథంతో ఇలువాసి పిల్లలు అని ఒక శీర్షిక మొదలుపెట్ట ఇలువాసి పిల్లలు అంటే ఇంట్లో ఉండే పిల్లలు కాదు ఇలువాసి అన్న మాటకి ప్రేరణ మల్లాది రామకృష్ణ శాస్త్రి గారు రచించినటువంటి ఆ పాట అనురాగం సినిమాలో భానుమతి గారికి పాడినటువంటి సన్నజాజి తీవలు అయిన పాట దీని పెండాల నాగేశ్వరావు గారు స్వరపరిచారు ఇలువాసి అన్న మాట వారు వాడిన సందర్భం అంటే మనం వాసికి ఎక్కడ అంటే ఘనతకు ఎక్కడ అంటాం ఇంటికి ఘనత పిల్లలే అయిన సందర్భంలో వారు వాడారు ఇంటి పటున ఉంటున్న ఈ కాలానికి నివాసి ప్రవాసీ లాగా ఇది ధ్వనిపరంగా సరిపోతుందని నాకు అనిపించింది వారు వాడిన వాక్యం ఇలా ఉంది కన్నుల విందులోయ్ వెన్నెల చిందులోయ్ పచ్చని బ్రతుకులో పన్నీటి జల్లులోయ్ బాలల సందడే పరువు వేడుక ఇలువాసికి మరో పేరు ఈ చిన్నారు ఇది సంపంగి పూలో పాపలు సిరులోలికి బంగారు అన్న పాటలో భాగం అన్నమాట నేను ఎంత భయంకరంగా పాడతాను విన్నా సరైన సార్ కదా ఈ శీర్షిక ఇలివాసి అని పేరు పెట్టుకున్నాం ఇలివాసిలో ఏం చేస్తున్నావు అంటే సరిగ్గా మా పిల్లలు ఇప్పుడు ఎవరిళ్లలో వాళ్ళు ఉండి ఒక సృజనాత్మక పనిలో ఎలాగ నిమగ్నం అదే పనిని పలువురితో కూడా పంచుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాం ప్రతిరోజు ఒక సృజనాత్మకమైనటువంటి ప్రేరణతో ఈ కార్యక్రమం జరుగుతుంది ఈ శీర్షిక కొనసాగుతోంది ఎందుకంటే ఇటువంటి సందర్భాలు ఎలాంటి విచిత్రమైన పరిస్థితిని తీసుకొస్తాయంటే పిల్లలకి సహజంగా ఉన్నటువంటి ఆకలిస్తే చెప్పుకొచ్చాలో ఏదో తెలియదు అల్లరి చేయాలో అల్లరి చేయకూడదో తెలియదు అమ్మంతో పక్కపక్క నవ్వాలో తెలీదు ఎందుకు ఎడవాలో కూడా తెలీదు పిల్లలకి ఒక ఉద్యమైనటువంటి అభద్రత కలుగుతూ ఉంది ఒక అశాంతి ఉంది వీటన్నిటికీ తోడు మన పిల్లలు మనకంటే కూడా అంటే మా చిన్నతనంలోలాగా కేవలం ఎప్పుడో వారానికి ఒక పది నిమిషాలు పలకరించే రేడియో కాదు ఇప్పుడు అందరి అరచేతుల్లో సెల్ ఫోన్స్ ఉన్నాయి వాళ్ళ ల్యాప్టాప్స్ ఉన్నాయి కిండెల్స్ ఉన్నాయి అపారమైనటువంటి మెటీరియల్ వాళ్ళకి లభిస్తుంది అయితే ఈ వస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్లో అన్ఫార్చునేట్లీ ఎటువంటి యొక్క ఫిల్టర్స్ లేవు పిల్లలకి ముందు ఏం మాట్లాడచ్చు పిల్లలు ముందు ఏం మాట్లాడకూడదు ఎటువంటి ఆ ఒక ఫిల్టర్స్ ప్రస్తుతం మనకి ఎక్కడా కనిపించడం లేదు దురదృష్టవశాత్తు అటువంటి ఒక ఫిల్టర్ అవసరమని ఇంట్లో ఉన్న పెత్తలు కూడా అనుకోకపోవడం వల్ల చాలా ద్వేషభావనలు టీకాలలో ముఖ్యంగా అందరూ కోపంతో ఉన్నాం అందరూ ఆగ్రహంతో ఉన్నాం అశాంతితో ఉన్నాం అభద్రతతో ఉన్నాం వాటన్నిటికీ సంబంధించిన వాక్యాలు పిల్లల మీద విచ్చలబెట్టిగా అవధి చెల్లబడుతున్నాయి ఈ ద్వేషభావం ఈ సంకుచిత భావాలు వారి భవిష్యత్తు మొత్తాన్ని కూడా వారితో పాటు కూడా పెరిగే అవకాశాలు చాలా ఉన్నాయి అప్పుడు సానుకూల వాతావరణాన్ని కల్పించాల్సినటువంటి అవసరాన్ని గుర్తించాల్సిన సందర్భం చాలా ఉంది ఎందుకంటే ఏ మహమ్మారి అయినా అది కలరా టైఫాయిడ్ స్పానిష్ ఫ్లూ ఏదైనా కా అది శరీరంపై ఎటువంటి దుష్ప్రభావాన్ని చూపుతుందో మనసుపై కూడా చూపుతుంది ఈనాడెంతటి భయోత్పాతాన్ని సృష్టిస్తుందో దాని పర్యవసానంలో కోలుకోబోయే రేపటిలో కూడా కొనసాగుతాయి ఈనాటి పిల్లల అనుభవాలు అసాధారణమైనవి ఇలాంటి పరిస్థితుల్లో పిల్లల గురించి ఆలోచించడం అంటే మన గురించి మనం ఆలోచించడమే భయానికి భయాన్ని అభద్రతకు అభద్రతను జోడించడం సరైనది కాదు ద్వేషభావాలను సంకుచిత మాటలను వాక్యాలను పురిగొల్పడం అంతకన్నా సరికా నాకు తోచినంతలో ప్రభవ పిల్లలు పెద్దల సహకారంతో పిల్లల పచ్చతనాన్ని పసి పచ్చపరిచి ఉంచడం ప్రస్తుతం చేస్తునే ప్రయత్నమే ఈ పిల్లలు స్కూల్ రేడియో ద్వారా మీరు చేస్తున్న ప్రయత్నం కూడా సరికాలు అందుకు మీకు అందరికీ కూడా అభినందనలు ముఖ్యంగా నన్ను మాట్లాడమని ఆహ్వానించిన అరుణ గారికి మనం పిల్లలు హాయిగా చదువుకోవచ్చు మాట్లాడవచ్చు మనలాంటి వాళ్ళే ప్రపంచంలో ఉన్నాయి ఎక్కడ పిల్లలైనా అందరికీ కావాల్సింది అమ్మ నాన్న ఆకలి వోలిడంత అల్లరి మరి మీరు క్షేమంగా ఉండండి భద్రంగా ఉండండి అల్లరి చేయండి సంతోషంగా ఉండండి మీరు ఇవాళ సంతోషంగా ఉంటే ఈ మహమ్మారి తర్వాత మన రోజులన్నీ కూడా మరెంతో సంతోషంగా ఉంటాయి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు స్కూల్ రేడియో వారికి విన్నందుకు శ్రోతలైన మీ అందరికీ కూడా అనేక ధన్యవాదాలు మరి మీరు సన్న జాచి సంపంగి పూలో చిలిపి చిన్నారు ఎప్పుడు నేర్చుకుంటున్నారు ఆ పాట నేర్చుకుని మాతో కూడా షేర్ చేసుకుంటారు కదా ఉంటానండి మీ పిల్లలతో మీరందరూ సంతోషంగా ఉండండి ఈరోజు ప్రతిరోజు నేను చంద్రల నమస్తే భాష మీద మమకారం ఎలా కలిగిందని అడిగారు మీరు ప్రధానంగా నేను ఒక పాఠకరాలని పుస్తకాలు చదవడం చాలా ఇష్టం ఏ భాషలో అయినా ఓనమాలు ఉండేది గుప్పుడే కదండి అది ఇంగ్లీష్ అయితే ఇరవై తెలుగు అయితే యాభై అనుకోండి హిందీ అయితే మణికొన్ని అయితే త్రిభాషా విధానంలో చదువుకున్నటువంటి తెలుగు మీడియంలో చదువుకున్నటువంటి నాకు ఇంగ్లీష్ మీద ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టినటువంటి అటు తెలుగు ఇంగ్లీష్తో పాటుగా హిందీ పట్ల కూడా చాలా ఇష్టం కలిగింది ఇక సంస్కృతంలోని ధ్వనిని ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి ఏ భాషలో ఉన్న సొంపు సొబగు ఆ భాషతే బహుశా భాషలోని సౌందర్యంతో పాటు భాషకున్న బలం కూడా మన మనసుకు అత్తుకుంటుంది మీరు మమకారం అన్న మాట ఆడారు నిజంగానే సహజంగానే మమకారం అన్నది కలుగుతుంది కదండి దానికి ఏ సమీకరణమైనా ఉంటుందా అలాగా భాషలోని వైవిధ్యాన్ని భాషలోని వైవిధ్యంలో మన ఆలోచనలో అనుభూతిని కళాత్మక రూపాలుగా పలుచుకోగలనటువంటి సామర్థ్యాన్ని అలాగే భాషాతీతమైన భావనని కూడా ఎంతో ఇష్టంగా ఆస్వాదిస్తూ ఉంటాను అలా ఇందాకన్నట్టుగా భాషపై మమకారం అనేది అది మనం నిర్వచించలేనటువంటి ఒక సమీకరణం అది చాలా సహజంగా కలిగేది కాబట్టి సరిగ్గా ఎప్పుడు ఎక్కడ ఎలా ఇష్టం కలిగిందని నేను చెప్పలేను కానీ ఎన్ని భాషల అవగాహన లేకపోయినా వాటిలో ధ్వని స్వరాన్ని భావనను అనుభూతిని నేను ఇష్టంగా చేస్తుంటాను తర్వాత ఈ నాలుగు భాషలే కాకుండా ఎన్ని భాషలు వినగలిగితే అంత సంతోషంగా ఉంటుంది నా పిహెచ్డి చేసిన వాటిలో స్పానిష్ జర్మన్ ఇటాలియన్ భాషలకు సంబంధించినవి ఉన్నాయి ఇప్పుడు నేను చేస్తున్నటువంటి ఒక శీర్షికలో ఇప్పుడు దాదాపుగా ప్రపంచ భాషల్లో ఆచరామరమైనటువంటి పాటలన్నిటి వాటిని సమీక్షిస్తూ ఉన్నాను ఇది ఏ భాషలోని వైవిధ్యం ఇది మానవ చమత్కారంలో వైవిధ్యంగా నాకు అనిపిస్తుంది నా పుస్తకాల్లోని ఏ పుస్తకం నాకు ఇష్టం అని అడిగారు మీరు ఇది నిజంగా ఒక ట్రికీ క్వశ్చనే ఎందుకంటే ఎవరికైనా మనం చేసిన రాసిన అన్ని పుస్తకాలు బాగానే ఉంటాయి ఎందుకు మనం ఎంతో ఇష్టంగానే ఒక సబ్జెక్ట్ని లేదా విషయాన్ని ఎంచుకుని రాస్తాం కదండి అన్ని పుస్తకాలు ఇష్టంగానే అనిపిస్తాయి కానీ పుస్తకాల్లో రాసిన పుస్తకాల్లో కొంచెం ఎక్కువ ఇష్టం అని అంటే అది దృశ్యాదృశ్యం అని చెప్పాలి ఎందుకంటే అనేను విద్యార్థిగా ఉన్నప్పుడు గణితం అంటే చాలా ఇష్టం మ్యాథమెటిక్స్ త్రిభాషా విద్యా విధానం వల్ల మూడు భాషలు ఇష్టంగా చదివాను ఇక ఈ సాహిత్యంలో ఉన్నత విద్యలు చదవడం అనేది కూడా ఒక విధంగా ఆధృత్యకంగా మొదలైన తర్వాత ఇష్టంగా మారింది గణితంలో ఉన్నత విద్యను కొనసాగించే అవకాశం లేకపోవడం వల్ల కావచ్చు అలాగే చిన్నప్పుడు లెక్కల్లో చదవడం అంటే అప్పట్లో ఇంజనీర్ కావడమే అప్పట్లో మా పాలమూరు దగ్గర శ్రీశైలం డ్యామ్ కడుతూ ఉండేవారు ఆ లెక్కలు చదివిన వాళ్ళంతా ఆనకట్టలు కట్టే ఇంజనీర్లు అవుతారని వాళ్ళ చేతిలో ఉన్నటువంటి ఆ ఇన్స్ట్రుమెంట్స్ పట్టుకుని వాళ్ళు వెళ్తూ ఉంటే ఒక చిన్నప్పటి కళ అప్పట్లో అమ్మాయిలు అసలు లెక్కలు చదవడం అనేది ఉండేది కాదు అలాగే ఇంజనీర్లు అవడం అనేది కూడా సాధ్యమేది కాదు కానీ ఆ బలంగా గణితంపై ఉన్నటువంటి ఇష్టం నేను గ్రాడ్యుయేషన్ కూడా గణితంలోనే చేశాను తర్వాత చదవలేకపోయినా బహుశా చిన్న కళ నాకు దృశ్యదృశ్య నవల్లో ద్వారా నేను తీర్చుకో నెరవేర్చుకోగలనుకుంటా సో ఒకవేళ నేను గణితం కొనసాగించి ఉంటే కనుక ఒక కేశవ నేను ఉండేదానేమో అని ఎంతో ఇష్టంగా మలుచుకున్న పాత్ర కేశవ అందుకని అన్ని పుస్తకాలు నా రాసిన చిన్న చిన్న కథలైనా చిన్న బ్లాగ్ పోస్ట్ అయినా లేదా ఎఫ్వి పోస్టింగ్ అయినా నా పెద్ద నవలైనా అన్నీ ఇష్టమే కానీ దృశ్యాదృష్టం కొంచెం ఎక్కువ ఇష్టం నాకు కథన శాస్త్రంలో పరిశోధన చేయడానికి ప్రేరణ ఏంటి అని అడిగారు మీరు వాటికి ప్రేరణ అంటే నేను ఎంపిక చేసుకున్నటువంటి ఆయా పుస్తక నవలల రచయితలే ఆయా సాహితీవేత్తలే ఆ సాహితీవేత్తల నాకు ప్రేరణ అని చెప్పాలి ప్రతిభాషలోనూ ప్రతి ఏడాది వేలాది రచనలు నచ్చవుతూ చిన్నవి పెద్దవి కాని కాలం పరీక్షలు నిల్ నిలబడేవి కొన్ని ఎంతో సంచలనాత్మక రచనగా ఒక కాల ప్రసిద్ధమైన రచన కాలానుగుణంగా కనుమరుగుతుంది దాన్ని జ్ఞాపకం చేసేవాళ్ళు కూడా ఉండరు సమకాలీనులు మెచ్చని రచనలు తర్వాత తరాల్లో సుప్రసిద్ధమవుతాయి ఇలా స్థాల కాల సీమితమైనటువంటి సాహిత్యానికి రచనలకు మూలం ఆ కథల్లోని కథనాలు కథ ఏమిటి అనేది కాకుండా కథను ఎలా చెప్పారు అనే దాని మీద ఆ కథ నిలబడుతుంది కథ శాస్త్రం కొత్తగా ఆవిష్కరించబడినటువంటి ఒక ఒక రంగం అంటే ఒక పరిశోధనా రంగం అనాలి ఈనాటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లేదా ఆర్గ్యుమెంట రియాలిటీ వాటికి కథన శాస్త్రం మూల సమీకరణాలని అందజేస్తుంది వాటిలో సైకియాట్రీ భాషా శాస్త్రం అంటే లింగ్విస్టిక్స్ వీటన్నిటినీ కలిపి నరేటాలజీని మొత్తంని కాగ్నెటివ్ సైన్సెస్ అని ఈరోజు అంటున్నాం అంటే ప్రజ్ఞాశాస్త్రం అనుకోవాలి కథన శాస్త్రమే కొత్తది అందులో పరిశోధన మరింత కొత్తది కొత్త వాటిని తెలుసుకోవాలన్న కుతూహలం ఆసక్తి జిజ్ఞాస కొంచెం ఎక్కువ అందుకని అందుచేత అనుకుంటాను కథనశాస్త్రంలో పరిశోధన చేయడాన్ని ఇష్టంగా మొదలుపెట్టాను అందుకోసం నాలుగు భాషలు అంటే తెలుగు స్పానిష్ ఇటాలియన్ జర్మన్ ఈ నాలుగు భాషల్లోని పుస్తకాల గురించి నవలల గురించి ఇంగ్లీష్లో రాశాను ఒక ఐదు రకాల భాషలతో కలిపి పనిచేస్తున్నప్పుడు అందరికన్నా ఎవరు ఎక్కువ బెనిఫిట్ పొందుతారంటే ఎక్కువగా నేర్చుకున్నటువంటి విద్యార్థి అది నేనే అందుకని చాలా ఎంజాయ్ చేశాను సాహితీవేత్తనైనా నేను విద్యారంగంలోకి ఎలా వచ్చానని అడిగారు మీరు సాహిత్యం విద్య ఇవన్నీ ఎప్పుడు విడివిడిగా చూడలేదండి వీటన్నిటికన్నా ముందు ప్రధానంగా నేను వైద్య రంగానికి చెందిన దాన్ని నేను వైద్యురాలని కాదు నేను డాక్టర్ని కాదు అయితే వైద్య ముడిపడి దాదాపు మూడు దశాబ్దాల పాటు అందులోనూ పిల్లల వైద్య ముడిపడి నా వృత్తి జీవితం సాగింది అది కూడా చాలా సహజంగానే జరిగింది ఏ ఆసుపత్రిలో అయినా డాక్టర్ నర్స్ లేదా ల్యాబ్ టెక్నీషియన్ లేదా ఫార్మసిస్ట్ వీళ్ళతో పూర్తి కాదు అనేక మంది వైద్యేతర సిబ్బంది ఉంటారు నేను హాస్పిటల్ అడ్మినిస్ట్రేటర్ని ఆసుపత్రి మా కుటుంబ సంస్థ అవడం చేత చాలా సహజంగా ఇంటికి ఆసుపత్రికి మధ్యన నా ప్రయాణం చాలా సహజంగానే జరిగింది దీనికి ప్రత్యేకించి ప్రయత్నాన్ని నేనేం చేయలేదు లేదా వృత్తిగా అది మారుతుందని కూడా నేను ఈరోజు అనుకోలేదు నేను చదువుకుంటున్న రోజుల్లోనే అంటే ఇంటర్మీడియట్ అవ్వగానే వ్యవహరిత్య నేను పుట్టిన ఊరికి ఆ ప్రాంతానికి చాలా దూరంగా నెల్లూరుకి రావాల్సి వచ్చింది ఇక్కడ మా మెట్టినింట పుస్తకాలు నాకు దొరికినవి చదువుకోవడానికి లభించింది హిందూ పేపర్ ఒకటినో రీడర్ స్టాయస్టు అవి కాకుండా చాలా పిడియాట్రిక్స్ పుస్తకాలు అంటే పిల్లల వైద్యం సంబంధించిన ఉండే పుస్తకాలు నాకు బహుశా చిన్నప్పుడు పాపులర్ సైన్స్ పుస్తకాలు చదవడం అలవాటు కావడం వల్ల కావచ్చు అక్కడున్నటువంటి చైల్డ్ సైకాలజీ చైల్డ్ డెవలప్మెంట్ నెల్సన్స్ టెక్స్ట్ బుక్స్ అన్నీ కూడా చదివేదాన్ని నాకున్నటువంటి సాహిత్యము పుస్తకాల సొంత లైబ్రరీ అనేది నెమ్మది నెమ్మదిగా డెవలప్ చే తెచ్చిపెట్టుకున్నాను కానీ నాకు ఇంట్లో ఉన్నటువంటి ఎదురుగా కనబడిన పుస్తకాలన్నీ చదివేశాను అది చదువుతూ చదువుతూ పిల్లల పెంపకం మీద ఆ చైల్డ్ డెవలప్మెంట్ మీద ఒక ఇష్టం కలిగింది నేను డయాగ్నోసిస్ లేదా ఆ తర్వాత ట్రీట్మెంట్ పాటు వదిలేసేసి మిగిలిన పుస్తకాన్ని నవ్వాలు చదివినట్టు చదివేదాన్ని అది చాలా ఇష్టంగా చేశాను అలాగే మా ఆసుపత్రికి అవసరమైనటువంటి చిన్న చిన్న కరపత్రాలు లేదా పేషెంట్ ఇన్ఫర్మేషన్ బుక్లెట్స్ ఇవన్నీ తయారు చేయడానికి బ్రీఫ్ చేసుకోవడానికి ఇంగ్లీష్లో రాసుకోవడం మళ్ళీ వాటిని తెలుగులో చేయడం ఒక మొదట అనువాదాలు చేయాల్సి వచ్చింది లేదా చాలా సింపుల్ భాషలో వాటిని చేయాల్సి వచ్చినప్పుడు కూడా రాసిన ఫ్యాంప్లెట్స్ బుక్లెట్స్ ఇవన్నీ కూడా వాటి కోసం కూడా నేను మళ్ళీ మళ్ళీ చదివేదాన్ని ఆ విధంగా పరోక్షంగా అప్పుడు మా ఇంట్లో ఇక్కడ సాహిత్య లేదు నాకు ఇష్టమైనటువంటి పుస్తకాలు నేను అమర్చుకునే ఆ గ్యాప్ లోపల చదవడం వల్ల ఒకటి రెండోది రీడర్స్ లైస్లో చదివినటువంటి కొన్ని ముఖ్యమైన వ్యాసాలు ఎక్కడ ఒక ఆసుపత్రిలో వైద్యేతర సిబ్బంది యొక్క అవసరం వారి యొక్క నిర్మాణాత్మైనటువంటి కాంట్రిబ్యూషన్ అంటే కౌన్సిలర్స్గా చేసేటువంటివి చాలా ఇన్స్పైర్ చేశాయి చాలా ప్రేరణ కలిగించాయి నా వృత్తి అలాగా కుటుంబ సంస్థలో కాబట్టి సహజంగా నేను నా ఇష్టాలతోటి అలాగా ఇష్టంగానే మొదలుపెట్టేసిన ఇష్టంలోనే అవి నా భాగం అయిపోయాయి దీనికి రెండు నేను ఇందాక అన్నట్టుగానే మేబీ నెల్సన్స్ టెక్స్ట్ బుక్లోని డయాగ్నోసిస్ ట్రీట్మెంట్ లేనటువంటి మిగిలిన భాగం అలాగే రీడర్స్ టైస్లో నా వ్యాసం కావచ్చు అట్లాగా గణితం కాకుండా లేకపోతే నాకు ఇష్టమైనటువంటి సాహిత్యం కాకుండా వైద్య రంగంలోకి నేను అలా అడుగుపెట్టేశారు మీకు ఇప్పుడు ఒక రహస్యం చెప్పాలి అందరి దగ్గర నాకు కూడా ఇంజక్షన్ అంటే భయం అండి అందుకని ఇంజక్షన్ రూమ్ దగ్గర నేను ఎప్పుడు వెళ్ళలేదు సో నాకు ఎక్స్ప్లోర్ చేసుకోవడానికి బోల్డేంత అవకాశం వైద్యేతర రంగం ఆసుపత్రిలోని వైద్యేతర భాగం నాకు కల్పించగలిగింది దాన్ని నేను నేనే సృష్టించుకోగలిగాను కూడా అనారోగ్యంతో ఉన్న పిల్లల అవసరాలతో పాటుగా వాళ్ళకి రోగం నుంచి ఉపశమనం పొందాలి అవి కేవలం శరీర శారీరకమైందని మనం అనుకుంటాము కానీ దానికి ఎంతో ఉద్వేగాలతో మానసిక దీంతో కూడా అవసరం ఉంటుంది మానసిక చేతన వాళ్ళకి అవసరం పిల్లలకి శరీర ఆరోగ్యం పట్ల మనం ఎంత శ్రద్ధ వహించాలో వారిటువంటి భావోద్వేగాల వైపు మానసిక చేతన వైపు కూడా మనం అంతే ప్రాధాన్యత ఇవ్వాలని అది మనకి ఈ పుస్తకాల సారాంశం కానివ్వండి ఆసుపత్రితో ముడిపడి ఉండడం వల్ల కానీ నాకు బాగా అర్థమైంది అలాగే మా ఆసుపత్రిలో భాగంగానే చైల్డ్ గైడెన్స్ క్లినిక్లు సైకాలజస్ సహకారంతో అలాగే వెల్ బేబీ క్లినిక్స్ పేరెంట్స్ కౌన్సిలింగ్స్ ఇవన్నీ కూడా నిర్వహించేవాళ్ళు మారుమూల పల్లె ప్రాంతాల్లోకి రూరల్ హెల్త్ క్లినిక్ కూడా నిర్వహించేవాళ్ళు ఈ హెల్త్ క్యాంప్స్ కోసం ప్రయాణాలు చేయడం వల్ల నాకు ఈ నెల్లూరు కడప కర్నూలులోని కొంత భాగం ఈ ప్రాంతాల్లోని ఒంగోలు ఇక్కడ ఉన్నటువంటి చిన్న చిన్న పల్లెటూళ్ళలోకి వెళ్ళడం వల్ల ఉన్నటువంటి భౌగోళిక వైవిధ్యం వాటితో పాటు మూడినటువంటి ప్రజల సామాజిక జీవితాన్ని నేను దగ్గరగా చూసే అవకాశం నాకు వచ్చింది ఈ కొద్దిపాటి చిన్న ప్రాంతంలో కూడా ఎంతటి వైవిధ్యం ఉందో తెలుసుకోవడానికి అవకాశం నాకు మా ఆసుపత్రి రూరల్ క్యాంప్స్ వల్ల కలిగింది ప్రధానంగా అంటే ఈ కార్యక్రమాలన్నీ కూడా వైద్యుల సహకారంతో నేను నిర్వహిస్తూ ఉన్నప్పుడు నేను వాళ్ళు వైద్యంతో వాళ్ళు బిజీగా ఉంటే నాకు వీటన్నిటినీ గమనించేదానికి చాలా సమయం దొరికింది అయితే పిల్లలకి వస్తున్నటువంటి అనేక రుగ్మతల్లో వాళ్ళ పెంపకాల్లో చిన్న చిన్నటువంటి కరెక్షన్ జరిగి ఉంటే కనుక వచ్చి ఉండేవి కాదనిపిస్తుంది అనిపించేది పిల్లల్లో చాలా మట్టుకు వచ్చేటువంటి సైకోసోమాటిక్ సమస్యలను అంటాం వాటికి మూల కారణం పిల్లలపై ఇంట్లోనూ బడిలోనూ బయట ఉన్నటువంటి ఒత్తిడి ఆ వత్తిడి వాళ్ళకు కలిగిస్తున్నటువంటి భయం ఆందోళన అంటే ఒక్క చిన్న ఉదాహరణ మీకు బాగా అర్థం కావడానికి ఫిట్స్ కన్వల్షన్స్ అంటాం కన్వల్షన్స్ వచ్చే పిల్లలు చాలా మటుకు బాగా ఒత్తిడి కలిగినటువంటి ఆ సందర్భం ఏదైనా కావచ్చు ఇక్కడ కేవలం మందు లేదా వైద్యం చేసే పని వైద్యం చేస్తుంది అక్కడ దాంతోపాటుగా ఆ బిడ్డతో పాటు ఉన్నటువంటి పెద్దలందరూ కూడా వాళ్ళతో ఇన్వాల్వ్ అంటే ఒక అవగాహన చాలా అవసరమైంది ఈ పని నేను అంటే వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడడం వాళ్ళతో ఉన్న వాళ్ళతో మాట్లాడడం వాళ్ళ సిబ్లింగ్స్తో మాట్లాడడం సిబ్లింగ్స్ అంటే తోడబుట్టిన వాళ్ళు అలా రాసినటువంటి పరిణీత కథ సిబ్లింగ్ రాయవలరీ గురించి రాసినటువంటి ఒక కథ ఆస్తుమా ఉన్న ఒక పాపకి అంటే జబ్బుతో ఉన్న బిడ్డకి ఎక్కువ అటెన్షన్ ఇస్తాం మిగిలిన ఇంకో పాప ఎలా రియాక్ట్ అవుతుంది అలా మొదలైనటువంటి నా సాహిత్యం కూడా ఇటువంటి అవసరాల్లో అంటే చెప్పాలి ఇటువంటిది ఒక చిన్న కరెక్షన్ పేరెంట్స్ యాంగ్జైటీ వల్ల న్యాచురల్ యాంగ్జైటీ వల్ల జబ్బుతో ఉన్న బిడ్డ వైపు ఎక్కువ శ్రద్ధ చూపించేస్తున్నాయి కానీ ఇటువంటి చిన్న విషయం వాళ్ళకి జీవితకాలం ఇద్దరు బిడ్డల యొక్క సఖ్యత మీద రాబోయే జీవితం మీద ప్రభావం చూపిపోతుంది ఇది సిబ్లింగ్ లోంచి ఒక మూలబీజం అవుతుంది అలా రాసినటువంటి పరిణీత కథ ఆ తర్వాత సిబ్లింగ్ డైవలరీ సప్రెషన్ యాంగ్జైటీలు నేపథ్యంగా రాసినటువంటి నా మొదటి నవల వర్తని కాబట్టి నా సాహిత్యంలోనేటువంటి విషయాలన్నీ కూడా అప్పటి నా వృత్తి జీవితంలోంచి వచ్చినవి ఇవన్నీ కూడా పిల్లలతో ముడిపడినవి ఆ రోజుకి ఈ రోజుకి ఈ పిల్లల ప్రధానంగా నేను రాయడానికి ఒక ముఖ్యమైన కారణం నాకున్నటువంటి వృత్తి జీవితం అని నేను చెప్పాలి ఆసుపత్రి నిర్వహణ ఈతో పాటుగా అంటే నేను పిల్లల గురించి రాయడం ఒక ఒక వంతైతే పిల్లలతో ఏర్పడిన ఒక అనుబంధం అంటే అనారోగ్యం కోసం వస్తున్నప్పటికీ కూడా ఇలా నేను కౌన్సిలర్గా కౌన్సిలింగ్ చేస్తూ మాట్లాడుతూ వాళ్ళతో ఏర్పడిన కార్య దీనివల్ల పిల్లలకి సృజనాత్మక కార్యక్రమాలు నిర్వహిస్తూ వచ్చాను సో వీళ్ళు మా మా ఆసుపత్రిలోనే కాకుండా మనం ఊర్లో ఉన్నటువంటి పిల్లలందరూ కూడా అలా వస్తూ పోతూ ఒక సామీప్యత ఏర్పడింది పిల్లలకి ఎప్పుడైతే సృజనాత్మక కార్యక్రమాలు చేస్తూ లేదా పిల్లల ఆసుపత్రిలో వాళ్ళని కలుస్తూ ఉన్నప్పుడు వాళ్ళ బడి గురించి ఆలోచించాల్సిన అవసరం ఉందాకన్నట్టు పిల్లలపై ఉన్నటువంటి ఒత్తిడి ఆందోళన భయం అనేక భావోద్వేగాల సమస్యలకి మూలం అటు ఇల్లు ఇటు బడి మూడోది సమాజం ఈ సమాజంలో కూడా మళ్ళీ బడి ఇల్లు కూడా భాగమే కదండి అప్పుడు బడి వైపు నా దృష్టి మళ్ళీంది ఈ క్రమంలో నేను ఎన్నో మంచి మంచి విద్యా విధానాల గురించి తెలుసుకున్నాను ఆ పరిచయాన్ని పలువురితో పంచుకోవాలని వీటన్నిటిని ప్రభవ అనే ఒక వేదికని ఒక సంస్థన్ని ఏర్పాటు చేసుకున్నాం పిల్లల వైద్యం విద్య వేరువేరుగా కనపడిన పిల్లల పాత్రలో వాటి పాత్ర వాటిది ప్రాథమిక విద్య బలంగా ఉంటేనే జీవిత నిర్మాణం పటిష్టంగా ఉంటుందని మనకు తెలుస్తుంది ఎందుకంటే వైద్యపరంగా కూడా చెప్తారు మొదటి ఐదారేళ్ల జీవితానికి ప్రతిబింబమే మిగిలిన మానవ జీవితం అంతా కూడా ఆ మొదటి ఐదారేళ్ల జీవితం పట్ల మనము అన్ని విధాలుగా శ్రద్ధ వహించాలి వారి శారీరక ఎదుగుదల మానసిక చేతన మేధో చింతన అన్నిటి యొక్క వాళ్ళకి పటిష్టపరచుకోవాల్సింది అవసరమైనటువంటి చిన్న చిన్న కరెక్షన్స్ చేసుకోవాల్సింది ఆ వయసులో కాబట్టి ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ పైన నాకు ఆసక్తి కలిగింది ఆ నేపథ్యంలో ప్రభావ తొలిబడిని నిర్వహించాం ఇప్పుడు ఈ అనుభవాలన్నింటినీ ఎంతమందికి నా మాకు వీలున్నంత వరకు పంచుకోవడానికి ప్రయత్నిస్తున్నాం చాలా చిన్న చిన్నవి ఉపాధ్యాయులతో కార్య ఐ మీన్ వర్క్షాప్స్ నిర్వహించడం టీచర్స్ తోటి బడికి వివిధ పాఠశాలలకి మాకు మాకు అనుభవాలను పంచుకోవడం అనేక కార్యక్రమాలు చేస్తున్నాం మీరు ఏ విధంగా డిఫరెంట్గా భిన్నంగా ఈ ప్రభావ అప్రోచ్ ఉందని మీరు అడిగారు ప్రభవ చైల్డ్ సెంట్రిక్ విధానంగా సాగుతున్నటువంటి ఒక ప్రయత్నం ఇక్కడ చైల్డ్తో పాటుగా అంటే ఒక పకృతి ప్రధానంగా సాగేటువంటి ఒక చైల్డ్ సెంట్రిక్ విధానంగా నేను చెప్పగలను పచ్చదనాన్ని పసితనాన్ని రెండింటినీ పదిలపరుచుకోవాల్సిన ప్రయత్నం ప్రభవ చేస్తున్నది ఇవి ఒకదానితో పాటుగా ఒకదాని నుంచి ఒకటి ఇవాల్వ్ అయినాయే కానీ అంటే ఒక పరివర్తన చెందాయి లేదా ఒక దానిలో చదువుతూ వచ్చాయే కానీ ఏది ప్రత్యేకించి ఇలా చేయాలని మొదలుపెట్టి మాత్రం కాదు మీరు అడిగారు నేను చిన్నపిల్లలతోనే ఎందుకు పనిచేయాలని అనుకుంటానని బహుశా అది స్వభావం కావచ్చండి పిల్లలకి దగ్గరగా ఉండడం అదే వృత్తిగా అదే ప్రవృత్తిగా నేను ఇష్టంగా మలుచుకునే విధంగా చేసింది మాత్రం నా జీవితం అలాంటి అవకాశం అలాగే పిల్లల చుట్టూ ఉన్నటువంటి అనేక రంగాలతో దగ్గరగా పనిచేసే అవకాశం కూడా ఇచ్చింది జీవితం